స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్పదేవ జీవం వల్ల తండ్రి జీవాధిపతి సర్వోనతుడానికి ఎంతో వర్ణాలిసయ సమస్త సృష్టికి మూల కూడా ఆది సంబూతుడానికి స్తోత్రమైనా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకలు నిలబెట్టినారైనా దివారాత్మల్ల కాచి కాపాడానికి ఎంతో వందాలిసయ్య మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ఇక మధ్య కాలసమలో చల్లబోట ప్రభావ మీ సన్నిధికి మేము వచ్చినామైనా మా మధ్య మీరు మాతో మాట్లాడండి మిమ్మల్ని బలపరచండి ప్రభావా హృదయాలు మా జీవితాలు సరిచేయండి మీకు అంగీకారంగా ఉండాలని సాయపడిన ప్రార్థిష్టమైన మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధులు నడిపించండి తన అభిషేకం మాకు అనుగ్రహించిన పాటలధార మైంప వాక్యంధ్రు మాతో మాట్లాడండి రాణిపెడతలుగా నడిపించి ఈ ఆరంతలో ప్రభా మీరే ఆధిపత్యం నడిపించండి మీ ఆత్మధర్మం నడిపించి సాయం చేయమని జేస్తు పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ఆమె శక్తి చేత కాదా బలముతో ని కాదనెను నా ఆత్మద్వారా దిని చేతునని ఏ సైఎస్ల విచెను నా ఆత్మద్వారా దినిచేతునని ఏ సైఎస్ల శక్తి చేతకాదనూ బలముతో నిధి కాదనెను నా ఆత్మద్వారా దిని చేతునని ఓ గో పార్వతమా జరుపా బెలు నడ్డగించను ఓ గో పార్వతమా జరుపా డగించను ఎంత మాత్రపు దానవు నీవ సదును భూమిగా మారెదవు ఎంత మాత్రపు దానవు నీవ నేను సదును భూమిగా మారదవు శక్తి చేత కాదనేను నేను బలముతో నిది కాదనేను నాత్మ నా ఆత్మద్వారా దినిచేతునని ఏల విచెను ఓస్ర ఏలు విను Nibhaagya Menta Goppadi O Israelu Vinu Nibhaagya Menta Goppadi Esayya Rakshin Chinaninnu O Lina Varevaru Esayya Rakshin Chinaninnu పోలీన వారెవరు శక్తి చేతకాదనెను కాదనేను నిధి కాదనెను నా ఆత్మద్వారా దిని చేతునని ఏ సై అసల విచెను నా ఆత్మద్వారా దినిచేతునని ఏ సై అసల ఏహోవా నాకు వెలుగాయే ఏహోవా నాకు రాసన్నయే నా ప్రాణ దూర్గమయ్యే నేను ఎవరికి ఏ నడు భయపడను నేను ఎవరికి ఏ భయపడను నాకు మార్గమును ప్రదేశమును నుగ్రహించే నాకు మార్గమును ఉపదేశమును ఆలోచననుగ్రహించే నేనేప్పుడు ప్రభు సన్నిధిలో శృతిగా నము చేశను నేనేలపుడు ప్రభు సాన్నిధిలో స్థుతిగా నాము చేసను ఏహోవా నాకు వెలుగాయే ఎహోవా నాకు రాక్షణయే ప్రాణ దుర్గమే నేను ఎవరికి నడు భయపడను నేను ఎవరికి భయపడను నా కోండయు నా కోటయు నా శ్రేయము నీవే నా కోండయు నా కోటయు శ్రయం నిపుడు ప్రభు సో స్ము చేశ నేను లపుడు ప్రభు సో స్ము చే కువెలుగా పురాచనే నా ప్రాణ దుర్గమయ నేను ఎవరికి ఏ నడు భయపడను నేను ఎవరికి నడు భయపడను నా తయో నా తా రే na vidachinano nataliyo natandreya okve na vidachinano apathkalamulo <laughs> chee viduvakalo jehova nannu cheradiyuno పువీవను ఏను ఏ కు దుర్గమే సజుల కాపాడుకోలే మీరే తోడం అని మా తలంపులు మీ తలంపులో ఉండాలి మా ప్రభావ ఆలోచనలు మీ యొక్క ఆలోచనలో ఉండాలని మా ప్రభావ ఎప్పటికీ దేవాలేసి ప్రభు మోటివేట్ చేసి లేకపోతే నేర్చి ఇక్కడ మనం విశ్వాసంతో మనము ముందుకు సాగాలి ఎటువంటి దిగులు లేకుండా మనము ముందుకు సాగాలి దేవుడు ఇక్కడ చెప్తుండు అక్కడ ఏంటంట పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం రోగి అక్కడ ఉన్నది అక్కడ ఉన్నందుకు అక్కడ ఏం జరిగిందో మనం ఈ రోజు చూసుకుందాం దేవునికి వందనాలు హలలియ స్తోత్రం సో ఈ యొక్క చిన్న వాక్యం ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రము మనం ప్రారంభించుకుందాము ఇక్కడ చదివితే మార్క్సు వార్త ఐదో అధ్యాయ వచనం ఇక్కడ చూస్తే ఈ పత్రికలలో ప్రతి ఒక్క దాంట్లో రక్తస్రావం స్త్రీ ఉన్నదనమాట మతయ్య శువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వరకి మార్కు సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు లూకా సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నుంచి నలభై వరకు సో ఈ మూడు అధ్యాయాలలో మనకు రాసీరు ఈ సువార్తలలో మనకు రాసీరు అనమాట ఈ భక్తులు మత్య్య మార్కు లూకా రాసిండు ఇక్కడ చూసుకుంటే మనకు మార్కు శువార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదు క్లియర్ గా ఉంది మనకు ఏముందంటే చూద్దాం పన్నెండేళ్ళ నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండేను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతి వేము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకట పడేను ఇక్కడ ఏం చెప్తుందంటే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఒక రక్తస్రావం గల రోగి ఒకటి ఉండేను అక్కడ ఒక కలిగిన ఒక సి ఉండేది అనమాట పన్నెండు ఏళ్ళ నుంచి ఉండేది అక్కడ రక్తస్వాములు ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు అంటే ఎన్నో వైద్యుల చేత ఆమె చూపించుకున్నది ఎన్నో వైద్యుల ఆమె తిప్పబడింది అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది అనమాట ఎక్కడ పోయి అంటే అక్కడ పోయింది ఎక్కడ అంటే అక్కడ చూపించుకుంది చూపించుకున్నా అక్కడ ఏందంటే ఫలితం లేకపోయింది ఎన్నో వైద్యులను తిరిగింది ఈ రోజు కూడా నీ జీవితంలో అంతే నువ్వు ఆ దేవుడు ఈ దేవుడు అని అక్కడ ఇక్కడ పూజలు చేస్తుంటావు సో నువ్వు కూడా ఏందంటే దేవుడు తట్టు తిరగాలి ఈ రోజు నీకు ఏం పెట్టింది అంటే ప్రతి ఒక్క శోధన వస్తుంది శోధన వచ్చింది జయం కోసమే ఈ రోజు నీ ఇంట్లో బాగలేరంటే నువ్వు ఎక్కడో మంత్రగాన దగ్గర పోయి అది చేస్తుంటావు సో అటువంటి చేయకుండా నువ్వు దేవుని తట్టు నువ్వు దేవుని తిరిగితే ప్రతి ఒక్క శోధన నుంచి మనకు ప్రతి ఒక్క దాంట్లో మనకు బలం ఇస్తాడు సోదరులన్నీ పోయి మనము ప్రతి ఒక్క దాంట్లో జయమును ఇస్తుండే దేవుడు సో ఇక్కడ ఎన్నో తిప్పలు పడి అక్కడిక్కడ మనం తిరుగుతాం ఎన్నో తిప్పలు పడి అక్కడ పోతాం తిరుగుతుంటాం మనము ఆ వైద్యం దగ్గరవో ఈ వైద్యం దగ్గరవో ఇక్కడో అక్కడ అంటే ఎక్కడ కూడా బాగా సో నువ్వు దేవుని తట్టు తిరగాల మెయిన్ థింగ్ దేవుని తట్టు తిరిగితే దేవుడు వేసు ప్రభువు నిన్ను రక్షింపబడేస్తున్నాడు సో ఈ రోజు మనం చూసుకుంటే రక్తస్రాబ్ గల రోగి ఇక్కడ ఏ విధంగా అక్కడ టువెల్వ్ ఇయర్స్ నుంచి అక్కడ ఇక్కడ తిరుగుతుంది అనమాట అక్కడిక్కడ వైద్యుల చేత తిప్పలబడి తిరుగుతుంది తిప్పలబడి తిరిగినా అక్కడ లాభం లాభం లేదు ఇక్కడ చూస్తే తనకు కలిగినంత వ్యయం చేసుకొని అంటే తన ఆస్తి మొత్తము ఏం చేసుకుంది వ్యయం చేసుకుంది తనకు కలిగినది మొత్తము వేరే వాళ్ళకి ఇచ్చి అక్కడ చార్జ్ అని ఇక్కడ చార్జ్ అని ఆ దానికి ఇచ్చి ప్రతి ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకట పడిను దాంట్లో ఏముంది ఎంత మాత్రమూ ప్రయోజనము లేదు అక్కడ తిరిగింది ఇక్కడ తిరిగింది ఆ ఛార్జీలు అని ఈ వాళ్ళకని వీళ్ళకని ఎంత మాత్రమో మస్తు పైసలు ఖర్చు చేసింది పైసలు ఖర్చు చేసిన మా లాభం ఉందా ప్రయోజనం లేదు సో అక్కడ రక్తస్రావ రోగి స్త్రీ అక్కడ తిరుగుతుంది పన్నెండు ఏళ్ల నుంచి తిరుగుతుంది అంటే మోస్ట్ ప్రాబుల్లీ ఎంత ఖర్చు అయిండొచ్చు ఆమె దగ్గర ఎంత ఖర్చు పెట్టిండొచ్చు ఆ రక్తస్రావం ఆగడానికి సో దేవుడు అక్కడ అద్భుత రీతిగా అక్కడ అద్భుతం చేసిన అక్కడ తిరిగినందుకు ప్రయోజనం మరింత సంకట అంటే సంకట పడుతుంది చింతిస్తుంది బాధపడుతుంది ఇన్ని పైసలు ఖర్చు చేసినా ఇంతగానం తిరిగినా నాకు లాభం లేకపోయాను సో ఆలోచిస్తుంది ఎక్కడ ఏం అక్కడ తిరిగినప్పుడు ఆమె ఏసుని గురించి విని ఆమె ఏం చేసింది యేసుని గురించి వినింది నేను ఆయన వస్త్రం మాత్రం పుట్టినా బాగా పడుతున్నా అనుకోని అని అనుకుని అంటే ఆయన యొక్క వస్త్రం ముట్టుకుంటే నేను బాగుపడతా అని ఆమెలో నమ్మకం కలిగింది ఆ ప్రతి తిరిగింది ప్రతి వైద్యునికి చూపించింది ప్రతి యొక్క ఖర్చు చేసింది ప్రతి ఒక్క ద్రవ్యము ఖర్చు చేసింది కలిగినదంతా వ్యయం చేసింది ఎంత ఉంటే అంత ప్రతి ఒక్క పైసా ఖర్చు చేసింది ప్రయోజనం లేకపోయాను ఎంత చేసినా కూడా ప్రయోజనం లేకపోయాను ఈ రోజు నీ జీవితంలో యేసు ప్రభు లేక నీకు ప్రయోజనం లేదు ఏసుప్రభు నీ చెంత ఉంటే ప్రతి ఒక్క దాంట్లో నీకు ముందుండి నడిపిస్తుండవు సో యేసుప్రభుడు మనము ముందు పెట్టుకోవాలి యేసుప్రభు ఉన్నా కూడా కొంతమంది ప్రజలు ఆ ఈ మంత్రగాని ఎక్కడెక్కడనో వెళ్తుంటాడు ఇక్కడ పోతే బాగైతుంది ఈ సిస్టర్ పాన చేస్తే బాగుంటుంది ఆ సిస్టర్ ఆ బ్రదర్ ఆల్రెడీ నీకు అన్ని ఇచ్చేసిండు అన్ని పొందుకున్నావు నువ్వు పొందుకున్నావు నువ్వు బాక్సిను తీసుకున్నావు ప్రతి ఒక్క నీకు స్వస్వస్థత ఉంది ఆయన యహోవ నామంలో ప్రతి ఒక్క స్వస్థత ఉంది నీకు స్వస్థత వస్తుంది కానీ ఆయన చెప్పిన ఆగ్నే గొని ఆయన నడవడికలో నడుచుకుంటేనే ప్రతి ఒక్క దాంట్లో మనకు కార్యం జరుగుతుంది సో ఆయన నడతడానికి నడుచుకోకపోతే నువ్వు లోకంతో తిరిగి ఉంటే ప్రతి ఒక్క దాంట్లో మనకు శాపం వస్తుంది దేవుడు ప్రతి ఒక్కరిని కనిపెట్టుకుని ఉంటాడు ఎవరు ఏం చేస్తుర్రు ఎవరు ఏ రీతిగా ఉన్నాడు ఎవరు ఏ కుయత్తిగా ఉన్నారు ఎవరు ఏ రీతిగా మనము జీవిస్తున్నారు ఏ దుర్నీతినిలో పడుతురు సాతన్గా ఏమంటుండో ఎవరిని మృంగుతున్నా అని అక్కడ చూస్తుండే ఎవరిని మ్రింగుతున్నా అని అక్కడ మన కోసం పొంచి ఉంటాడు దేవుణ్ణిలో మనం సేవ చేసినాం అనుకో కంపల్సరీ శోధనలు వస్తుంటాయి ఎన్నో శోధనలు వస్తుంటే అన్నింటిని జయి ప్రతి ఒక్క దాంట్లో మనం వెళ్ళుండగా ప్రతి ఒక్క దాంట్లో దేవుని యొక్క రీతిగా మనము ముందుకు సాగాలి దేవుడు మన ముందు వెళుతుంటే మనకింకా ఎవరు మనకు ఏం చేయరు ఏ అపవాదం వచ్చినా అక్కడికి సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఆమె నమ్మకం పెట్టి ఆయన చెంగును ముట్టుకుంటే అని అనుకుంటుంది మనసులో కాని ఇక్కడ ఏం జరిగింది చూడండి జన సమూహంలో ఆయన వెనుకకు ఆయన వస్త్రం ముట్టాను అల ఏం చేసింది జన సమూహంలో తిరణ సమయం అంటే అంత గుంపు లెక్కున్నారు గుంపు ఆయన ఆమె వచ్చి ఆయన వర్షం కాలి ముట్టింది వెంటనే ఆమె రక్త ధర కట్టాను గనక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినందున గ్రహించుకొని హాలేలుగా ఏం చేసింది ఆమె రక్త ధర కట్టింది తన శరీరంలో ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకున్నాను ఈ బాధ నాకు పోయిందని చెప్పి గ్రహించుకున్నది యారే శరీరంలో నా బాధ తీరిందని చెప్పి గ్రహించుకొని వెంటనే ఏసు తనలో నుండి ప్రభావం బయలువేళ అనే తనలో తాను గ్రహించి జన వైపు తిరిగి నా వస్త్రం ముట్టింది ఎవరని అడగగా ఆయన ఏం చేసిండు నాలుగు నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది నాలుగు నుంచి ఒక ప్రభావం బయటికి వెళ్ళింది ఎవరు స్వస్థపడరు ఇక్కడ తనలో తాను గ్రహించి ఆయననే గ్రహించిండు గ్రహించి జన వైపు తిరిగి నా వస్త్రం ముట్టింది ఎవరని అడిగాను జన సమూహం తిరిగి నా వస్త్రం ముట్టింది ఎవరు అని ఏసుక్రీస్ అక్కడ అడిగిండు ఆయన శిష్యులు జన సమూహం మీద పరుచుండట చూచుచున్నావే నిన్ను నన్ను ముట్టింది అడుగుచున్నావా అనేది అయితే వాళ్ళ శిష్యులే ఏమంటారు జన మీద పడుతుంది ప్రభువా నన్ను ముట్టింది మీరు అడుగుచున్నారని అంది ఆ కార్యం చేసిన ఆమెను ఆయన చుట్టూ చూచాను ఆ కార్యం ఎవరికైతే పోయిందో అని అక్కడ చుట్టూ తిరిగి చూసిండు తిరిగి చూసినందుకు అక్కడ చూస్తుండ అప్పుడు స్త్రీ తనకు జరిగినది ఎదిగి భయపడి వణుకుచూ వచ్చి అప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది ఆమెకు రక్త కట్టిపోయింది అంత స్వస్థత సంపూర్ణంగా స్వస్థత పొందింది నీకు కూడా ఏమైనా బాధ ఉంటే నువ్వు ఏసుప్రభు వచ్చేటప్పుడు చేరాలి ఏసు ప్రభు దగ్గరికి రా ఆయన చెంగు ముడితేనే స్వస్థపడ్డరు ప్రజలు ఆయన చెంగు తాగుతానే ఆయనలోని ప్రభావం వెళ్ళి ప్రతి ఒక్కరు స్వస్థపడ్డరు ఇంకా ఆయనలో జీవిస్తే నువ్వు ఇంకెంత బాగుపడతావు ఆయనలో ఉంటే నువ్వు ఇంకెంత బాగుపడతావు ఇంకెంత ముందుకు సాగుతావు నీకు లైఫ్ లో ఎన్ని ఉండని ఎన్ని అడ్డంకులు ఉండని ఏది రాని ఏసు ప్రభుడు మాత్రం మనము వదలకూడదు ఏసు మాత్రం మనము వదలద్దు ఇక్కడ ఏం చెప్తుండే అక్కడ అనే యొక్క ప్రభావం బయటకు వెళ్ళింది సో ఈ రోజు ఆయన చెంగు ముట్టుకున్నావా నువ్వు ఈ రోజు నువ్వు ఎక్కడ ఏడున్నావు నువ్వు డే టు డే లైఫ్ లో ఈ యొక్క నువ్వు నువ్వు పరీక్షించుకున్నాం మనం ఎక్కడున్నాం యేసు ప్రభుడ్ వెంబడించేలాగున్నామా మళ్ళా సాధనగా వెంబడిస్తున్నామా ఏ రీతిగా మనం జీవిస్తున్నాం లోకంలో ఈ లోకంలో ఎన్నో ఆపదలు ఎన్నో మోసపూరితమైన జీవితాలు వస్తుంటాయి సో ఎవ్రీ టైం ఎన్నో వస్తుంటాయి మనకి ఆ వచ్చిన దానికి మనము ప్రతి ఒక్కదానికి మనము ఏసు ప్రభుడు మాత్రము మనము వదలకూడదు ఏసుక్రీస్తే కదా మనకు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను ఆయన ద్వారానే తప్ప పరలోక రాజ పోడ్ అని సో ఆయనను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సొంత రక్షకునిగా అంగీకరించాలి ఆయన శరీర వచ్చిండు ఇక్కడ ఈ రోజు శరీర దారి అయి మనిషి మనకు వచ్చిండు సో ఆయన మనిషి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఆయన మనిషి వచ్చి తాను వరకు తేబడి గుర్ర పిల్లవాళ్ళని నిలబడి తను తన పని చేసుకొని వెళ్ళిపోయిండు సిల్వ కేసీరు ప్రతి దేవుడు మౌనంగా ఉన్నాడు ప్రతి ఒక్క దేవుడు అంగీక రీతిగా ఉన్నాడు తన ప్రభువు చెప్పిన పని తాను చేసుకొని వెళ్ళిపోయాడు ఈ రోజు మనము ఏ రీతిగా జీవిస్తున్నాం మనం మనం ఈ రోజు ఎక్కడెక్కడ మనము తిరుగుతున్నాం ఎక్కడెక్కడ పోతున్నాం ఏమేం చేస్తున్నాం మనము దేవుని పట్ల ఒక్క రోజేనా మనము జీవించేది సండే వస్తే మళ్ళీ సండేనే బైబుల్ తీస్తాము వేరే రోజు చదవాలని ఉండదా వేరే రోజు చూడాలని ఉండదా వేరే రోజు మనం దేవుని ప్రార్థన చేద్దామని ఉండదా ప్రతి అంతే ఉన్నారు సో మనము సండే టు సండే టు కాకుండా ఎవ్రీ మనము మన డే టు డే లైఫ్ లో బైబుల్ చదవాలి వాక్యం చెప్పాలి వాక్యం ప్రార్థన చేయాలి ప్రతి మనము ఎదుగుతూ ఉండాలి పాలడు బాలుడు అతను పాలు తాగే స్థితిలో ఒక తీరు ఉంటాడు మళ్ళీ కొంచెం మెరుగంగానే వేరే తింటాడు మళ్ళీ కొంచెం మెరుగునే ఇంకా మటన్ చికెన్ తింటాడు మనం ఏ స్థితిలో మనం ఈరోజు జీవిస్తున్నాము మనం ఇంకా పాలు తాగే దర్శలోనే ఉన్నామా మనం ఇంకా ఏ రీతిగా మనము మన ఆత్మీయ రూపకంలో మనం ఏ రీతిగా మనము ఎదుగుతున్నాము జీజస్ మనతోటి ఉంటే ప్రతి ఒక్క సమస్యకు సొల్యూషన్ మనకి ఈరోజు నీవు నన్ను రక్షించిన దేవుడు నీకు సమస్య ఒకటి సమస్య కాదు నీకు సమస్య అనేది ఈరోజు సమస్య కాదు దేవుడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నమ్ముకోవాలి ఏసుక్రీస్తుని వెంబడిస్తే ప్రతి ఒక్క సమస్య చిన్నగా అవుతుంది యేసు ప్రభు కూడా చింతించలేదు ఆయన చేసే పనికి ఎప్పుడు చింతించలేడు జీజస్ నెవర్ వరిడ్ అనమాట ఎప్పుడు కూడా వరి దేవుడు ఎప్పుడు వరి చింత యావత్తు ఆయన మీద వేసినామనుకో ప్రతి ఒక్క దాంట్లో మనకు జీవం ప్రతి ఒక్క మనకు మనకు వెలుగు వస్తుంది అనమాట ఇక్కడ ఏం చేస్తుండంటే నన్ను ముట్టింది ఎవడని అడుగుచున్నావా అనేది ఆ కార్యం చేసిన ఆమె కనుక వల్ల చుట్టూ చూసాను అప్పుడు శ్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి అశ్రీ ఏమైంది జరిగినది ఎరిగింది అంటే యేసు ప్రభువు చూస్తుడు నా ప్రభావం పోయిందని అక్కడ శిష్యులతో మాట్లాడినప్పుడు ఆమె అక్కడే ఉండొచ్చు మేబి అక్కడ ఉండి అక్కడ వింటుంది వణుకుచున్నది ఆయన చెంగు నేను ముట్టినని వణుచున్నది వణుచు వచ్చి ఆయన ఎదుట సాగిల పడింది అల్లెలు ఏం చేసింది అక్కడ ఆయన ఎదుట ఆ స్త్రీ సాగిల పడింది తన సంగతి ఎంత అయ్యో ఆయనతో చెప్పాను అంటే సంగతి మొత్తము చెప్పింది అనమాట నేను పన్నెండేళ్ళ నుంచి రక్తస్రాం గల శ్రీని ఇట్లా నేను బాగుపడ్డాను చెంగు ముట్టుకునే దేవా అని చెప్పింది చెప్పినప్పుడు అక్కడ ఏం చేసిండు దేవుడు అందుకు ఆయన కుమారిని విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను అంటే ఆమెకు విశ్వాసం ఉంది నేను యేసు ప్రభు కొంగును చెంగును ముట్టుకుంటే నేను బాగుపడతానే విశ్వాసం ఉంది అక్కడ విశ్వాసం ఉన్నప్పుడు అక్కడ బాగుపడ్డది మనం కూడా దేంట్లో కూడా నిరాశపడదు మనం కూడా ఈ పని అవుతుందా కాదా అని మనము అనుకోదు దేవునికి వదిలేయాలి దేవునికి వదిలేస్తే దేవుని ద్వారా మనకు ప్రతి ఒక్కటి సోర్స్ వస్తుంది ప్రతి ఒక్క దేవుడే అనుగ్రహిస్తాడు అటువంటి సిచ్యువేషన్ దేవుడే మనకు తెస్తాడు తెచ్చినప్పుడు మనం ప్రతి ఒక్క దాంట్లో యోగ్యమై ఉండాలి ఆయన ఎందు తిరిగినట్టే కాదు ఆయన ఎందు ఉన్నట్టే కాదు అనే జీవం మనలో ఉండాలి ప్రతి ఒక్క జీవం పోసుకొని ముందుకు సాగాలి యేశుపురావు ముందట ఉంటాడు నీ విశ్వాసం లేని మృతమే అంటాడు క్రియలు లేని మృతమే అంటాడు యాకో భక్తుడు క్రియలు ఉండాలి విశ్వాసం చేత క్రియలు కూడా మనము చూయించాలి ఎవరికన్నా వస్త్రం లేదంటే వస్త్రం ఇయ్యాలి ఎవరికన్నా తిండి లేదంటే తిండి పెట్టాలి సో ఈ రోజు అంతగానం నీకు ఇయ్యాడా దేవుడు అన్నీ ఇచ్చిండి దేవుడు అన్ని ఇచ్చి నిన్ను పరీక్షిస్తుండు దేవుడి దగ్గర ప్రతి ఒక్కటి ఉంది ప్రతి ఒక్కటి ఇస్తుండు ఇచ్చిన దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి దేవుని మాత్రం మనము మరవదు కష్టాలు ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వస్తాయని మనము అనుకోదు కష్టం ఉన్నప్పుడే కాదు దేవుడు కష్టం ఉన్నా లేకున్నా సుఖంగా ఉన్నా ఎట్లా ఉన్నా ఏ రెట్టిగా ఉన్నా నువ్వు మాత్రం దేవుణ్ణి మారవద్దు నువ్వు మాత్రం దేవుణ్ణి మరవకుండా ముందుకు సాగాలి దేవుడు ఈరోజు నీకు ఉన్నాడు కొంతమంది అనిలకు దేవుడు ఉన్నాడు ప్రతి వాళ్ళు కూడా ఎదుగుతున్నారు కదా వాళ్ళు ఎలా ఎదుగుతుండ్రు దేవుడు లేకుండానే సో నీ విశ్వాసం ఎందుకు సన్నగిల్లుతుంది నీ విశ్వాసం ఎందుకు దృఢపడతలేదు నీ విశ్వాసము ఫుల్ ఫ్లెగ్జిగా ఎందుకు ఉండలేదు సో విశ్వాసంతో మనము ముందుకు సాగాలి ఇక్కడ ఏమంటుండంటే యేసు ప్రభువు కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను సమాధానం గలదాని వైపు పొమ్ము అంటే సమాధానంగా వెళ్ళము నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను అక్కడ ఏం చెప్పిండు నీ బాధ నివారణ అంటే నీ బాధ మొత్తము పోయింది నీకు స్వస్థత కలిగింది అని ఆమెతో చెప్పిండు ఇక్కడ స్వస్థత నీకు వచ్చింది నీటికి స్వస్థత వచ్చింది ఈ రోజు పన్నెండేళ్ళ నుంచి రక్తస్వాము వైద్యం చేత అన్ని డాక్టర్లకు చూపించిన ఇక్కడ స్వస్థత పొందలేదు కానీ ఏసే ప్రభుత్వం చెంగు ముట్టుకున్నా స్వస్థత పొందేది ఎంత అద్భుత రీతిగా దేవుడు అక్కడ దీవించిన ఎంత అద్భుత రీతిగా అక్కడ ఆమె యొక్క విశ్వాసం బలపడ్డది విశ్వాసం ఉన్నట్టే కాదు విశ్వాసం బట్టి క్రియ ఆమె చూడ ముట్టుకుంది ఆయన దో నుంచి ప్రభావం వెళ్ళి ఆమె రక్తం ద్వారా కట్టింది ఈరోజు నీకు నాకు మనకి యేసు ప్రభు ఉన్నాడు ఏ బాధ వచ్చినా ఏం వచ్చినా ఆయనతోటే మనం మాట్లాడదాం ఏ ఏది వచ్చినా కూడా మనము యేసు ప్రభుని ఇక్కడ ఏంటంటే విశ్వాసంతో మనము పనిస్తాయి విశ్వాసం ఉన్నదనుకో ఎంత కొండను కూడా ఫెక్కి పక్క కేయగలుగుతాం ఇక్కడ చూస్తే మత్స్సు వార్త పదిహేడో అధ్యాయం ఇరవై వచ్చినాం ఆల్రెడీ మనకి వాక్యాలన్నీ తెలుసు మనకి తిరిగి మరొకసారి మనము రిపీట్ చేసుకుందాం దేవుని యొక్క సన్నిధిలో మనము మరొకసారి మనము చెప్పుకుందాం సెవెంటీన్ ఇక్కడ చూస్తే అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతన మీరు మీకు ఆవగించంత విశ్వాసం ఉండినలా కొండని చూసి ఇక్కడ నుంచి అక్కడ పొమ్మను అది పోవును మీకు అసధ్యమైనది ఏది ఉండదని నిత్యంగా మీతో చెప్పుచున్నానని వారితో ఏమన్నాడు ఇక్కడ యేసు అక్కడ ఏమంటుండు మీకు అల్ప విశ్వాసం ఉంది అంటే అక్కడ ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఈ పని అయితే కాదా అన్నట్టు అల్పవిశ్వాసం చేతనే ఉన్నారు మీరు మీకు ఏమంటుండు ఆవగింజంత ఆవగింజ ఎంత ఉంటుంది కింద ఉంటది కదా బ్రదర్ ఆవగింజ ఆవగింజంత విశ్వాసం ఉండేటలా కొండను చూసి అక్కడి నుంచి ఇక్కడ పో అంటే అక్కడ పోతుందని చెప్తుండు దేవుడు ఎంత విశ్వాసంతో మనకు చెప్తుండు దేవుడు అక్కడ ప్రతి ఒక్కరికి మోటివేట్ చేస్తుంది ప్రతి ఒక్కరికి ఎండు తట్టి నడుపుతుండ మీకు ఎందుకు అల్ప విశ్వాసం ఎక్కువ ఉన్నారు అంటే అక్కడ ఏం చేస్తున్నారంటే అక్కడ దయ్యం పోతలేదనమాట శిష్యులు పో పోగొట్టినప్పుడు అక్కడ దయ్యం పోకం పోతే యేసుప్రభు వచ్చి అక్కడ చిన్నవాడిని స్వస్థనందేణ్ అప్పుడు అంతటా దయ్యం గర్దింపగా అదే వాడిని వదిలిపోయాను యేసు ఆ దయ్యం గర్దింపగా ఏసు ఏం చేసిందో ఆ దయ్యం గర్దిస్తే వెళ్ళిపోయింది ఆ గడియ నుండి ఆ చిన్నవాడి స్వస్థత నొందేను పద్దెనిమిదవచనం అక్కడ ఏంటంటే శిష్యులు చేయని పనిని అప్పుడప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు ఏంటంటే అల్ప విశ్వాసంలో ఉన్నారు శిష్యులు అంటే నేను చెప్తే పోతుందా లేదా అన్నట్టు ఆ భయంతో ఆ దయ్యంని పోగొట్టలేకపోయారు ఇక్కడేం చేస్తుండే యేసు బ్రహ్ చెప్పినప్పుడు అల్ప విశ్వాసంలో ఉన్నారు మీరు శిష్యులు అని అక్కడ బోధిస్తున్నారు అల్ప విశ్వాసంలో ఉన్నారు అంటే కొంచెము అవుతుంది కొంచెం కాదు అన్నట్టు ఫిఫ్టీ ఫిఫ్టీ లో ఉన్నారు అక్కడ ఏం చేస్తుందంటే మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించేంత విశ్వాసం ఈ కొండను చూసి ఇక్కడ నుంచి అక్కడ పొమ్మనగానే అది పోవును అంటే ఇక్కడ నుంచి కొండ అక్కడ పొమ్మ అంటే విశ్వాసం చేత చెప్పామనే అది అక్కడ పోతుందని అక్కడ యేసుప్రభు చెప్తుడు సో అక్కడ ఇంత విశ్వాసంతో చెప్తుండూ సో మనం ఏందంటే అల్ప విశ్వాసంలో మనము ఉండకూడదు అల్పవిశ్వాసం అనే మాటనే ఉండకూడదు మనకు అంటే అవుతుంది నీకేం కావాలి యేసుప్రభు ప్రతి ఒక్కటి నీకు ఈరోజు ఇస్తుండే ఆయనకు తెలుసు ఆయనకు నీకేమియాలో నీకు ఏమేమి కావాలో ఆయనకు తెలుసు బాగా నువ్వు ఎక్కడెక్కడ పోతున్నావు కూడా తెలుసు ఎక్కడెక్కడ పోతున్నావో ఏమేం చేస్తున్నావో ప్రతి ఒక్కటి యేసు ప్రభుకి తెలుసు అనమాట తెలిసినందుకు ఇక్కడ విశ్వాసం చేత మనకు పని జరుగుతుంది ఒక నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో నా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నిశ్చయంగా మనతోటి అక్కడ వాళ్ళ శిష్యులతోటి చెప్తుండ్రు మీరు అల్ప విశ్వాసు కానీ కాకుండా విశ్వాసంతో ముందుకు సాగురని చెప్తుంది అక్కడ కూడా ఏం చేసిందంటే ఆ పన్నెండేళ్ల నుంచి రక్తస్రాబ్ గల శ్రీ విశ్వాసంతో అక్కడ వచ్చింది ఆమె చెంగు ముట్టుకుంటా అన్నది ముట్టుకొని ప్రభావం బయటకెళ్ళినప్పుడు ఆమె బాగా సో ఇక్కడ ఏందంటే ఆ విశ్వాసం కుమారిని విశ్వాసం ఎన్నో స్వస్థపరిచేది విశ్వాసం లేకపోతే మనం ఏం చేయలేము అనమాట విశ్వాసం తో ముందుకు విశ్వాసం అనేది గజ మనతో పెట్టుకొని మనము ముందుకు సాగాలి అవుతుంది అంటే అవుతుంది ప్రతి దేవుడు మనకి తోడుగా ఉంటాడు దేవుడు ఏసు బ్రభుని వదలకుండా మనం ఎవరి టైం ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటిస్తూ ఆయనతో సహవాసం చేస్తుంటే ప్రతి ఒక్క దాంట్లో మనకు విడుదల దొరుకుతుంది ప్రతి ఒక్క నుంచి విడుదల దొరుకుతుంది ప్రతి నీకు ఇచ్చేసి లేదు నీకు వరాలు ఇచ్చేసింది ప్రతి ఒక్కటి కృపవరాలు ప్రతి ఒక్కటి కానీ నువ్వు పొందుకుంటలేవు నువ్వు డే టు డే లైఫ్ నువ్వు పొందుకుంటలేవు ఆ ఐక్య విచారాలతోటి నువ్వు తిరుగుతున్నావు ఐక్య విచారాలతోటి అక్కడిక్కడ పోతున్నావు నీకు తలంపులు ఆయన తలంపులు లెక్క ఉండమన్నది ఆయన పోలి నడుచుకోమంటున్నావు యేసుక్రీస్తుని పోలీ నడుచుకోమంటుండు కానీ మనము నడుస్తలేదు ఈరోజు వేరే వేరే తొవ్వలు కావాలంటున్నావు లోకం వైపు తిరుగుతున్నావు లోకం వైపు నువ్వు చూస్తున్నావు లోకం వైపు ప్రతి సోషల్ మీడియాలో ఉంటున్నావు ప్రతి దాంట్లో నువ్వు ఈ రోజు బ్రతుకుతున్నావు అటువంటి అన్ని తీసేసి దేవుని తిరిగితే ప్రతి ఒక్క దాంట్లో మనకు విజయం దొరుకుతుంది నీ విశ్వాసం నిన్న ఈ రోజు స్వస్థపరుస్తుంది ఆరోగ్యంగా విశ్వాసం ఉన్న నీకు స్వస్థపరుస్తుంది సో ఈ రోజు నుంచి మనం విశ్వాసంతో ముందుకు సాగు ఇంకొక వచనం చూస్తే మత్స్సు వాడతా ఇరవై ఒకటి ఇరవై ఒకటి బ్రదర్ జరండి అని మీతో నిశ్చయంగా ఏం చూసిందంటే ఇక్కడ కూడా సేమ్ కొండ గురించి మాట్లాడుతుంది కొండ గురించి అక్కడ కూడా మాట్లాడింది ఇక్కడ కూడా మాట్లాడుతుంది అక్కడ ఏం మాట్లాడింది కొండను చూచి ఇక్కడ నుంచి అక్కడ పొమ్మను కానీ కొండను చూసి ఈ కొండ నుంచి అక్కడ ఉమ్మంటే అవి పోతుంది అని చెప్తుండీ ఇక్కడ ఏం చెప్తుంది అంటే కొండని తీసి సముద్రంలో వేయమంటుడు కొండను తీసి మనకు సముద్రంలో వేయమన్నప్పుడు అది సముద్రంలో పడుతుంది ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడేయబడుతుంది కాక చెప్పినాడల్లా జరుగునని మీతో చెప్పుచున్నాను అని విశ్వాసం ఎంత గొప్పది సో ఈ కొండను చూసి అక్కడ ఉమ్మంటే అక్కడ పోతుంది అని చెప్తుడు నైన్టీన్ సెవెంటీన్ వర్సెస్ ఇక్కడ ఏమంటుండే ట్వంటీ వర్సెస్ లా ఇక్కడ ఏమంటుండంటే ట్వంటీ వన్ ట్వంటీ లా ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవడం గాక చెప్పినాడలా అలాగే జరుగు అంటు ఎంత విశ్వాసంతో కొండను లేబట్టి ఎవరన్నా సముద్రంలో వేస్తారా ప్రతి ఒక్క ఇంజనీరింగ్ తోటే కాదు ప్రతి ఒక్క పెద్ద పెద్ద ఇంజనీర్స్ తోటే కాదు మన ఇక్కడ ఏంటంటే విశ్వాసంతో పని జరుగుతుంది విశ్వాసం పెట్టి ఈ కొండ అక్కడ పోవాలంటే అది సముద్రంలో పడబడాలంటే ఎన్ని టన్స్ అది ఉంటది ఎంత వెయిట్ ఉంటది ఆ టన్ను అది ఒక్కటి అది తీసి ఆ సముద్రంలో వేయాలంటే ఎంత పని కానీ విశ్వాసం చేత అది జరుగుతుంది ఈ రోజు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచ నీ విశ్వాసం ముందుకు సాగాలి ఎవ్రీ టైం దేవునికి మనము వెళ్తుంటాము ప్రతి దాంట్లో మనము అక్కడ ఇక్కడ చూసుకుంటూ వెళ్తుంటాము కానీ దేవుని వెంబడించే వారు చాలా తక్కువ మంది ప్రభా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో పాత్రుడు కాదు కానీ ఆయన చిత్త ప్రకారం చేసేవాడే పాత్రుడు అనమాట ఆయన చిత్తం నెరవేర్చేవాడు ఆయన చిత్తం ఏముంది ఈ రోజు ఆయన చిత్తం నువ్వు నువ్వు నువ్వు అక్కడ ఎక్కడ తిరుగుతున్నావు ఈరోజు నీకు టైం ఉన్నా కూడా దేవుని యొక్క బైబుల్ టైం ఉన్నా కూడా నువ్వు దేవుడి చిత్తం వస్తలేవు అంటే దేవుడు నిన్ను ఏమి చేయాలనుకుంటున్నావు నీకు విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు క్రియలు అయితే మృతమే అప్పుడు విశ్వాసం ఉన్నది కానీ క్రియలు లేకపోతుంది మృతమే ఎవరికన్నా అన్నం కావాలంటే అన్నం పెట్టు ఎవరికైనా బట్టలు కావాలా బట్టలు ఇవరికన్నా షెల్టర్ కావాలా షెల్టర్ ఇ ఒక్క దాంట్లో నువ్వు ఈ రోజు విశ్వాసంతో ముందుకు సాగాలి విశ్వాసంతో ఆ కుమారి బాగుపడ్డది ఈ రోజు కుమారి నీ విశ్వాసమే నిన్ను శ్వాస చెప్పిండు సమాధానం గలదానమై ఎల్లుము మనం కూడా సమాధానం గలవై ఉండాలి మనం కూడా సమాధానం మన ఇంట్లో ప్రతి అందరితోటి సమాధానంగా మనం ముందుకు సాగితే మన విశ్వాసము ప్రతి మన వెంట వస్తుంది ప్రతి విశ్వాసంతో ముందుకు సాగాలి దేవుడి యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించిన గా ఆమె చిన్న మాట ప్రాణం చేసుకున్నాను స్తోత్రం ప్రభావం ఆయన ఏసం అప్పుడు అన్ని స్తోత్రాలు దేవా దేవా ఏసం అప్పుడు పన్నెండు ఏళ్ల నుంచి శ్రీ గురించి ప్రాణిస్తున్నాం మా ప్రభా అక్కడ స్వస్థత పొందింది మా ప్రభా నీకు చెంగు ముట్టుకోంగానే మా కూడా దేవా మా ప్రభావ ఎన్నో ఇండ్ల నుంచి దేవా మేము సేవ చేస్తున్నాం మా ప్రతి ఒక్క అద్భుత క్రియలు మా చిత్త చేయించండి మా ప్రభా మేమన్నీ పొందుకున్నాం అని అన్ని పొందుకున్నాం మా ప్రభా రిలీజ్ చేయాలి మా ప్రభావ ప్రతి ఒక్కటి మీరే శామించండి మా ప్రతి ఒక్క దానిలో చివరిస్ గర్దించండి మా ముఖ్యంగా నా జాబ్ గురించి ప్రాణిస్తున్నాను మా జాబ్ ఇచ్చినాడు సాయం చేయండి మాప్రభా ప్రభా మీరే తోడైన దాన్ని బట్టి వందనాలు దేవాయసే మా మాప్రభా మా ఇంట్లో ప్రతి ఒక్కరిని కూడా దేవించి ఆసరించండి మా ప్రభా దేవాసీ విశ్వాసం చేయటం ముందుకు సాగాల మా ప్రభా సేవ బలంగా వాడబడాల మా ప్రభా సేవ చేయటం మాకు దేవాయసం ప్రతి ఒక్క ఇవ్వండి మా ప్రభావ ఈ దాయించండి మా ప్రభా ఐక కొట్టుకొని పోతున్నాం మా మేము దేవాయసం మా అటువంటి విచారాన్ని తీసిపోయాడు మా ప్రభా ఎటువంటి బాధ మీ దగ్గరికి వస్తున్నాం మా బాధ ఉన్న బాధ లేకున్నా దేవాయ్రో మీరే మా దేవుడు మా నిన్ను ముందుకు పెట్టి మేము నచ్చుకుంటా సాయం చేయండి మా ప్రభా ఇంక మేడన కుమరించాడు మా ప్రభా దేవాబీపీఎం కూడను పేరు పేరున దీవించి ఆశ్రయించండి మా వారి మనో వాంఛనలు తీర్చండి మా ప్రభా తీర్చండి మా మీరే సాయం చేయండి మా ప్రభా ఎన్నో అవసరతలు ఉన్నాయి మా ప్రభా ప్రతటి దేవాయసు తీర్చండి మా ప్రభా మీరే తోడే వందనా సూత్రాలు బ్రదర్ కు చంద్రశేఖరం గురించి ప్రార్థిస్తున్నాం మా ప్రభా వాళ్ళు అవుట్ రీచ్ మీరే సాయం చేయండి దేవా ప్రతి ఒక్క పులి నుంచి వెళ్తారు దేవా ప్రతి ఒక్క దాంట్లో పాములు తేళ్లు ప్రతి ఒక్కటి ఉంటాయి మా ప్రభావ ప్రతి ఒక్క దాన్ని బద్దించుకుంటూ వెళ్తుండగా వాళ్ళ శక్తిని బలం అనుగ్రహించండి దేవా సాతాని దేవ గద్దండి మా ప్రభావ మీరే సాయం చేయండి మా ప్రభావ వాళ్ళ పరిశుధా శక్తితో జీవన కుమరించండి మా ప్రభావ చేస్తం మాపై కుమరించడం మా ప్రభావ దేవ మేము వారబడాలి మా ప్రభావ నీ కొరపై జీవించడం మా ప్రభావ నీ చావైనా మేలైనా ఒకటి మా ప్రభావ దేవ నీ కొరకు జీవిస్తుండగా దేవా మేము ముందుకు సాగు సాయం చేత క్రియలను దేవా నీ అందు నిరూపించుకునేలా అన్న సాయం చేయండి మా ప్రభా నిన్ను పోలి మేము నడుచుకునేలా సాయం చేయండి మా నిన్న నేడు ఏకరీతి ఉన్న దేవా మీరే మా ప్రభా యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నారు మా ప్రభా నీకే వందనా స్తోత్రాల దేవా ప్రతి ఒక్క చెవిస్త క్రీస్ గర్దించే ఇక్కడ కే ఉన్న గ్రూప్ ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దించి ఆశ్రయిస్తారని త్వరగా రావచ్చు నైస్ క్రీస్ పేరు స్తోత్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ జీవం గల ఏసయ్య నా తండ్రి నీకెంతో వందలు ప్రవ్వా ఈ గడిచిన కాలం అంతా ప్రవ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకలో నిలబెట్టిన ప్రవ్వా దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక నూతన దినం మాకు అనుగ్రహించిన నీకెంతో వందాలి ప్రవ్వా నైనా ఏసయ్య వాకేందర ప్రవ్వాతో మాట్లాడినారు రక్తస్రావం గల స్త్రీ ప్రవ్వా ఎన్నో ప్రవ్వ ప్రయాసం పడింది ఎక్కడెక్కడ పోయింది ప్రవ్వ కానీ ఎక్కడ పోయినా కానీ ప్రవ్వ ఆమెకు స్వస్థత రాలే కేవలం ప్రవ్వ ఎవరో ఆమె వినిది ప్రవ్వ కాబట్టి ఆ వినదాన్ని బట్టి ఆమె వచ్చింది స్వస్థత పొందింది ప్రవ్వ శువార్త అనేది చాలా ముఖ్యమైనది ప్రవ్వ సువార్త వింట విని రక్షణ పొందిన వాళ్ళు ఎంతో ఉన్నారు కాబట్టి ప్రవ్వ మేము సువార్త ప్రకటించాలా ఆ శిష్యులుగా తయారు చేయాలా మీరు అక్కడ తొరగుంది మేము సిద్ధపడాలా నీకులను సిద్ధపరచాలా మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రవ్వ కాబట్టి ఆ ప్రయాణం కొరకు మేము సిద్ధపడాలా ప్రతి విషయంలోనైనా మీరే సహాయపడమని ప్రదిష్టమైన గోపదేవా దేవ అడుగడుగుని మీ అస్తం మీ కృపను మాకు తోడించండి నీకు ఎంతో వందాలి సేయా వాకిందరూ మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచేందుకు ఎంతో వన్నాాలు చెల్లిస్తాం నేను ఇంకా మీరు బలపరచండి స్థిరపచ్చండి ప్రవ్వా మీరే గొప్ప అద్భుత కార్యాలు జరిగించండి మీరు ఆకలి తొలగింది ప్రవ్వా అనేకులు చోట్ల అనేక ప్రాంతాలకు వెళ్లి ప్రభా మీ సువార్త ప్రకటించాలా నశించిపోతున్న ఆత్మలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి ప్రభావ సువార్త ప్రకటించని గ్రామాల్లో ఎన్నో ఉన్నాయి ఆ ప్రాంతాలకు మేము వెళ్లాలా సువార్త ప్రకటించి అనేకులకు ప్రభావ మీ వాక్యం ప్రకటించాలా ఆ రక్తస్రామ శ్రీ ప్రభావ ఎవరో చెప్పిన ప్రభావ కాబట్టి నేను ఆ రీతిగా మేము చెప్తేనే వింటారు ప్రభావ మనుషులు అప్పుడు మీ దగ్గరికి వస్తారు ప్రభా కాబట్టి మేము చెప్పేవారు లాగుండాలా ఒక దశ నుంచి ఒక దశకు మేము విస్తరించాలా అనేక చోట్లకి సువార్త ప్రకటించి మీ చెంత నడిపించాలా అలాంటి సేవాజీతంలో మమ్మల్ని అందరూ నడిపించండి ఆరాధన పాల్గొన్న బ్రదర్స్ సిస్టర్లు అందరు ఆశ్రదించండి స్వరాజువారి కుటుంబం ఆశీర్వదించి బలపరచండి మా కుటుంబం సందశ్రీఖరణ కుటుంబం కేబిఎం కుటుంబర్స్ అందరి కుటుంబం ఆశ్రవదించి బలపరచండి నూతనంగా అభిషేకించి మీరు బలపచ్చండి మీకు మమ్మల్ని అందరినీ పెట్టుకొని మీరు ఆఖరి సిద్ధపచ్చుకొని అయినా వాక్యాలు వింటున్నా ఈ మీటింగ్ లో వింటున్న వాక్యులు వింటున్నా బ్రదర్స్ అందరు మీ సిస్టర్స్ అందరు మీరు ఆశ్రవదించండి దీవించి బల ఫలపరితం చేయండి వాళ్ళ సేవాజీతం కూడా ఇంకా మీరు విస్తరింప చేసి మీ మై మద్దమే మీరు ఆఖరి మళ్ళీ అందరినీ పరిశుద్ధ ప్రదర్శనం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకి అందరికీ కేపిఎం గ్రూప్లను ప్రదర్శిస్తారు కుటుంబాలకి ఇంకెంతమంది రాలేదు ఆ కుటుంబాలకి అందరికీ సదాకాలం తోడైండుగాక ఆ మెయిన్